తిరుమల లీలామతం మొదటి అధ్యాయం శ్రీనివాసునికి శంఖ చక్రాలు లేవు తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి చతుర్భుజుడు ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో చక్రం ఒకటి వరదహస్తం ఇంకొకటి కటిహస్తం ఇది అందరికీ తెలిసిందే దర్శనం చేసినప్పుడల్లా ప్రతి భక్తుడు చూచేది మరి ఆ కనపడే శంఖ చక్రాలు నిజంగా స్వామివారి విగ్రహానికి ఉన్నాయా అన్నది కొంతమంది భక్తులకు మనసులో తీకే సమాధానం లేని సందేహం మరి నిజం ఏమిటి ఈ రోజుల్లో సామాన్య భక్తుడికి స్వామి వారి దర్శనం మహా అయితే ఒక సెకండ్ అదృష్టం బాగుంటే ఐదు సెకండ్లు మరి సిఫార్సు ఉంటే ఇంకో నిమిషం ముందు జాగ్రత్త భక్తుడిగా ఆర్జిత సేవలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని అర్చన తోమాలు అభిషేకం టిక్కెట్ తీసుకున్నా లేక వీఐపీగా టిక్కెట్ సంపాదించగలిగినా అరగంట నుండి గంట వరకు సేవ జరిగేటప్పుడు కూర్చొని మూలవరుల దర్శనం చేసుకోవచ్చు తోమాల అయినా అర్చన అయినా చూడగలిగింది ముఖ్యంగా స్వామివారికి సమర్పించిన అలంకార నగలనే గురు శుక్రవారాల్లో కొన్ని గంటలు తప్ప వారంలో ఎప్పుడైనా చూడగలిగింది స్వామివారి ముఖం అది కూడా పూర్తిగా కాదు కర్పూర నామం స్వామివారి కళ్ళు తాళభాగం కట్టివేస్తే ముఖంలో కొద్ది భాగం మాత్రం చూడగలరు మిగతా దిగ్రహం పాదాలతో సహా పూర్తిగా నగలతో పట్టు వస్త్రాలతో కప్పబడి ఉంటుంది గురు శుక్రవారాల్లో మాత్రం నిజ పాద దర్శనం నేత్ర దర్శనం అభిషేక సమయంలో పాలాభిషేకానికి విగ్రహానికి నడుము ప్రదేశానికి లంగూటీ చిన్న వస్త్రాన్ని సమర్పించిన సుగంధ పరిమళ జలాల స్నానం ఆ లంగూటీ కూడా ఉండదు స్వామివారి పూర్తి ఆకారాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు శుక్రవారం ఉదయం అభిషేకంలో చూడనవుతుంది స్వామివారి విగ్రహాన్ని ఆ సమయంలో చూచినా వర్ణించటం అసంభవం కిరీటం నుండి పాదాల వరకు చక్కని శిల్పచాతుర్యంతో ఆభరణాలు వస్త్రాలు ఆయుధాలతో అలరారుతున్న మహామూర్తిని చూడవచ్చు ఆభరణాలు జటాజూటాలు చేతులకు కంకణాలు మొలలో చిన్న కత్తి పక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి ఇలా స్వామివారి వైభవం చూడాలే గాని చెప్పలేము స్వామివారికి చతుర్భుజాలు ఒక చేయి వరదహస్తం పాదాలను చూపుతూ కిందకు ఉంటుంది తన పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షమనే సంకేతం రెండవ చెయ్యి కటిహస్తం స్వామివారి తొడభాగం పట్టుకున్నట్టు ఉంటుంది భయంకర సంసార సాగరాన్ని దాటాలనుకునే ముముక్షవులు తన పాదాలని ఆశ్రయిస్తే ఆ సముద్రంలో మునిగేది నడుములు పేనని సంకేతం ఇలా కింది భాగం చూపుతూ రెండు చేతులు ఇకపోతే మరో రెండు చేతులు స్వామివారి ఇరు భుజాల వద్ద రెండు ఆయుధాలు ధరించి ఉన్నట్లు ఉంటుంది ఒకవైపు శంఖం రెండవ వైపు చక్రం అభిషేకం బాగా చూచిన వారు గమనించే ఉంటారు నగితా స్వామివారి విగ్రహమంతా శాలిగ్రామ శిలారూపమైతే ఈ శంఖ చక్రాలు మాత్రం బంగారంతో ఉంటాయి సరిగ్గా చూస్తే ఇవి అమర్చినవే గాని విగ్రహంలో భాగం కాదని ఇట్టే తెలుసుకోతుంది అలా ఎందుకు అంటే స్వామివారి చేతులకు అసలు శంఖ చక్రాలు లేవుగనుక తర్వాతి కాలంలో ఆయన విష్ణుమూర్తి అని అందరికీ నిర్ధారించటానికి ఇతర దేవత కాదని నిరూపించటానికే ఈ శంఖ చక్రాలు అమర్చబడ్డాయి మరి స్వామివారికి అసలు శంఖ చక్రాలే లేవా ఉంటే ఏమైనాయి తర్వాత బంగారు శంఖ చక్రాలు అవసరం ఏమొచ్చింది వేటికు సమాధానాలు పురాణాల్లో తర్వాత ఇతిహాసాల్లో పరిశీలిస్తే దొరుకుతాయి స్వామి ఎవరు ఎలా ఉంటారు భూలోకానికి ఎందుకు వచ్చారు భూలోకంలో కూడా తిరుమల క్షేత్రానికే ఎందుకు వచ్చారు స్వామివారి మహిమలేమిటి ఈ స్వామిని ఈ స్వామి ఉండే క్షేత్రాన్ని ఎవరెవరు ఎలా కొలిచి ధరించారు ఇక్కడి నుంచి తిరుమల లీలామృతంలో ఈ విశేషాలన్నీ తిలకిద్దాం